కలి కవీనాశ్రమస్తమ జ్యేష్టరాజ్ బ్రహ్మణస్పత ఆనశ్వన్మో సాద్రీమణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరంపరా ం భద్రం భద్రం కృనుమదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తునూ యశేమదే రహిత్యదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టో అరిష్టమేమి స్వస్తినో బృస్పతి ఓ శాంతిశాన్ని శాంతి వేతరాగభయక్రోధ మునిర్వేదారదై నిర్వికల్పోహ్యయమ్ దృష్ట పంచోపశమోయ वेतराग भयक्रोधराग अंटे वैराग्य वैराग्यमने वैराग्यू विवेकू रू वेदाशास्त्रा की रूप कल विवेक वैराग्या लेकिन साधारण चूदात ग्रंथ्ययन तपिस्ट जीवन वैराग्य भोगपरायणु ఉంటారు దానివల్ల వేదాంత గ్రంథాలు అధ్యయనం చేస్తే ఉపయోగం చెప్పండి ఏం ఉపయోగం లేదు అది ఒక దోషం ఆ దోషం ఉండకూడదు రెండవ దోషం ఏమిటంటే వివేకం ఉండదు ఈ వివేకం చాలా కఠినమైనది నిజానికి ఫోకస్ ఉంటే ఆ దారిలో మనం అడుగులు వేయగలుగుతాం ఫోకస్ ఉండక ఉండకపోవడం కానీ లేకపోతే ఆపోజిట్ ఉంటుంది నేను దీని గురించి ఆలోచించాను అసలు వివేకం మీద ఎప్పుడైతే ఫోకస్ లేదో వాడు జీరోలో ఉండలేదు నెగిటివ్లోకి పోతాడు ఆపోజిట్ ఉంటుంది వివేకం ఏమిటంటే చూడండి దేహము ఇంద్రియములు మనస్సు వీటి యొక్క సమావేశం చేత ఉత్పన్నమయ్యే అహంకారము అనేది అది ఒక ఎంటిటీ ఏమి కాదు అది రియల్ కాదు అది ఒక రిఫ్లెక్స్ అంటే ఇప్పుడు రిఫ్లక్స్ అనే మాట ఎలా వస్తుందంటే ఎప్పుడైనా ఎప్పుడైనా నీళ్లు ఆవిరి చేశారనుకోండి ఇలా నీళ్లు వేడి చేసి ఆవిరి అయ్యారు అనుకోండి ఈ పైకి వెళ్ళినా ఈ నీటి ఆవిరి అక్కడ ఏదైనా కూల్ సర్ఫేస్ ఉండి అక్కడ కండెన్స్ అయితే మళ్ళీ ఓ బొట్టు కింద పడుతుంది ఆయన రిఫ్లక్స్ అంటే ఆ బొట్టు నీటి బొట్టు పడుతుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో అదేమీ వస్తుంది దానికి స్వతంత్రంగా సత్తా ఉండి వచ్చింది కాదు అది ఈ నీటియావెరి యొక్క కూలింగ్ ఎఫెక్ట్ వల్ల అది వచ్చింది కొత్తగా ఏమి అక్కడ నీటి బొట్టు అనేది ఒక స్వతంత్రమైన ఇండిపెండెంట్ ఒక ఎంటిటీ ఉంది రాలేదు అది నీటియావిరి యొక్క కోల్డ్ సర్ఫేస్ సమావేశం చేతి వచ్చిందండి అదేదో సంథింగ్ స్పెషల్ కనపడుతుంది అదే రకంగా మీ అండ్ మై మీ అండ్ మై నాది నేను నేను నాది అనేది ఆ రకమైనటువంటి ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం అనేది అయితే పర్సనాలిటీ అంటారు అది అది ఎక్కడి నుంచి వచ్చింది అదేదో ఉంది అక్కడ స్థిరంగా ఉంది అది పూర్వ ఈ మోడల్లో పడిపోతాం వెళ్ళిపోయి ఆ మోడల్ పర్పస్ వేరు ఆ మోడల్ని అలాగే దాన్ని ఆ రకంగా దాన్ని వాడుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం లేదాంత విద్యార్థి వాడుకోవడం దురదృష్టకరం ఒక రిలీజియస్ పెర్సన్కు ఉపయోగపడుతుంది ఆ మోడల్ స్టూడెంట్ కి అది అది హానికరం అది ఆటంకం అవుతుంది కాబట్టి ఒక పర్సనాలిటీ అనేది ఒకటి ఉంది ఆ పర్సనాలిటీ ఎక్కడి నుంచో వచ్చింది అది పూర్వజన్మ నుంచి దీంట్లోకి వచ్చింది ఆ పర్సనాలిటీ ఈ పర్సనాలిటీ చుట్టూ ఆ పర్సనాలిటీకి ఒక వర్గం గోత్రం వర్ణం నక్షత్రం రాశి ఇవన్నీ ఉన్నాయి ఇదంతా రెలిజియస్ ఆ పర్సనాలిటీకి ఒక పిల్లం పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు దీస్ ఈస్ ద లౌకికం ఆ పర్సనాలిటీ బ్యాంక్ అకౌంట్ ఉంది ఇది దిస్ ఈజ్ ఎకనామిక్ సమస్య ఈ రకంగా ఆ పర్సనాలిటీ ఒకటి ఉన్నట్టుగా మనం అది ఒక ఎంటిటీ లా కనుక్కుంటాం ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇట్ ఈస్ నాట్ దేర్ నిద్రపోతున్నప్పుడు లేదు ధ్యానావస్థలో ఉండదు మీరు కనుక సంకల్పరహిత స్థితి మనస్సు యొక్క సర్వసంకల్ప త్యాగం చేసిన క్షణంలో ఉండదు తర్వాత మామూలు కూడా నిద్రా ధ్యానమే అక్కర్లా మామూలుగా రోడ్డు అమ్మ నడిచి వెళ్తున్నప్పుడు కూడా మీ పనులు మీరు చేసుకుంటున్నప్పుడు కూడా అలా కంటిన్యూస్గా ఉండదు అది ఆ పర్సనాలిటీ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్స్లో వాట్ ఆర్ యూ ఇఫ్ యూ ఆర్ ద పర్సన్ సో బిట్వీన్ ఆ పర్సనాలిటీ గ్యాప్స్ ఉంటాయి ఓ క్షణంలో పర్సనాలిటీ ఉంటుంది ఇంకో క్షణంలో ఉంటుంది మధ్యలో ఉండదు అప్పుడు వాట్ ఆర్ యు కాబట్టి ఆ పర్సనాలిటీ అహంకారము మీరు కాదు అది వివేకము యొక్క ముఖ్యమైన అంశం మన మన జీవితంలో ఎలా ఉంటుందంటే మనం చేసి ప్రతి పని ఈ వివేకాన్ని నిగెక్ట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు బర్త్డే పార్టీ చేసుకున్నారనుకోండి ఎందుకు బర్త్డే పార్టీ గురించి నేను ఒక మిషన్ కింద నేను నెగెక్ట్ చేశాను అనుకుంటారు విద్యార్థులు నేను అలా నెగెక్ట్ చేయను ఇట్స్ నాట్ ఎ మిషన్ ఫర్ మీ బర్త్డేస్ ని తిరస్కరించటం అది ఒక ఉద్యమం ఏం కాదు నాకు అలాంటి ఉద్యమం ఏమి నేను చేపట్లేదు కందుగూరు వీరేశరంగులు గారు వాహ బాల్య వివాహాలని ఆపేసీ ఉద్యమం ఒకటి మొదలు పెట్టాను ఆ రకంగా బర్త్డే పార్టీస్ ఆపేసీ ఉద్యమం నేను మొదలు పెట్టలేదు నేనేమి సమాజ ఉద్ధారకుని ఉద్యమకారుణ్ణి కాదు వివేక సందర్భంలో చెప్తూ ఉంటాను ఏమని చెప్తాను నువ్వు బర్త్డే పార్టీ చేసుకున్నావు యు ఆర్ స్ట్రెంగ్నింగ్ దట్ రాంగ్ ఎంటిటీ ఆ మిథ్యా ఎంటిటీ ఏదైతే కలదో దాన్ని నువ్వు స్ట్రెంగ్ చేసుకున్నావు నువ్వు దాన్ని స్ట్రెంగ్ చేస్తూ ఓ పక్కన ఇంకో పక్కన వేదాంతం ఆత్మా బ్రహ్మ అంటే యు ఆర్ మేకింగ్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ సో వివేక వైరాజ్యములు అవి ఆత్మజ్ఞానానికి వేదాంత శాస్త్రానికి రెండు కళ్ళు కట్టింది అయితే ఎప్పుడెప్పుడు నేను ఈ బర్త్డే పార్టీని నెగెట్ చేస్తాను వివేక ప్రసంగం వచ్చినప్పుడు అల్లా నెగెట్ చేస్తాను ఒక దృష్టాంతంగా వివేక ప్రసంగం ఎప్పుడు వస్తుంది వేదాంత పాఠం చెప్పినప్పుడు అల్లా వస్తుంది నన్ను ఏం చేయమంటారు ఇదేదో నేనేదో ఉద్యమం చేపట్టినట్టుగా భ్రమ కలుగుతుంది ఉద్యమం లేదేం లేదు కాబట్టి వివేకము వైరాగ్యము చాలా మంది పండితుల్లో కూడా వివేక వేదాంత పాఠం చెప్పి సమర్థులైన విద్వాంసుల్లో కూడా వాళ్ళు వేదాంత శాస్త్రాన్ని నిలబెట్టారు సంతోషం దానికి దాని గురించి క్వశ్చన్ లేదు ఆ రకమైన క్రెడిట్ మనం వారికి ఇవ్వచ్చు కానీ నిజానికి వేదాంత శాస్త్రాన్ని వ్యక్తులు నిలబెట్టారని నేను అనుకోను సత్యాన్ని వ్యక్తులు నిలబెడతారని నేను అనుకోను సత్యము తన శక్తి మీద తాను నిలబెడుతుందేమో నేను అనుకుంటున్నా నేను అలా ఐ ప్రిఫర్ టు లుకెట్ ఇట్ లైక్ దాట్ అలా కాదండి వాళ్ళందరూ వ్యక్తులు కలిసి నిలబెట్టారని మీరు అంటే నాకేమో అభ్యంతరం లేదు మీరు యూ థింక్ లైక్ దాట్ సమ్హో ఇట్ అపోజెస్ ది వివేక్ ఐ గైన్ అస్టు సో ఈ వివేక వైరాగ్యంలోనేవి అవి రెండు కళ్ళు ఉంటాయి అది లేనిదే అసలు వేదాంతమే లేదు కాబట్టి వేతరాధ భయ క్రోధై మునిభి మేదపారణై క్రోధం ఉండరాదు క్రోధం ఎవరి మీద ఉంటుంది ఇప్పుడు దీనికి దృష్టాంతం చెప్తారు ఈ దృష్టాంతము అనుభవాన్ని తెచ్చుకోవడం కష్టం ఎందుకంటే మనస్సు ఫోకస్ దాని మీద లేకపోవడమే కారణం క్రోధం ఎవరి మీద భాగవతంలో ఏమన్నారంటే పన్ను నాలికను కొరికినప్పుడు మీరు రాయి తీసుకుని ఆ పన్నును కొడతారు అలాగే ఇంకోడు మనకు అపకారం చేసినప్పుడు పరిస్థితి అంతే అని చెప్పారు ఎందుకంటే వాడు కూడా ఆత్మరూపుడే అపకారం చేసిన వాడు కూడా ఆత్మరూపుడే కాబట్టి వాడిని అపకారం చేసిన వాడిని కూడా శత్రువుగా మీరు స్వీకరించమే రాదు చిరునవ్వుతో వాడిని ఆశీర్వదించి అసలు అభ్యాసం చేయాలి వాడు చీట్ చేస్తూ ఉంటాడు ఓపెన్గా చీట్ చేస్తాడు సరే కానీ ఒక ఓ పండు వాడికిచ్చి ఆశీర్వదించడం ఇది సన్యాసి చేయటం తేలిక బృహస్థి చేయటం కష్టం ఒకప్పుడు సన్యాసికి కూడా కష్టం ఎందుకంటే వాడు ఆటో తీసుకెళ్తూ మధ్యలో దెబ్బలాట్టు పెడతాడు ఇంకా సగంలోకి వెళ్ళగానే వాడు ఏదో ఒక ఆల్టర్నేషన్ పెడతాడు పద్మరావు నగర్ అనుకోండి నేను వాడు ఆ సికింద్రాబాద్ రాకిన తర్వాత అక్కడ వాడికి విసిగేస్తుంది ఆ ట్రాఫిక్ వాడికి మనకి విసిగేస్తుంది వాడికి విసిగేస్తుంది అందరికీ విసిగేస్తుంది అది దాటిన వెంటనే ఆ అడుగున గుహలాటేది అడుగులు వెళుతూ ఉంటాం అది వెళ్తూ ఉండగానే వాడు వాడు ఇంత డిస్టర్బ్ అవడం ప్రారంభిస్తాడు ఆ పద్మారావు నగర్ టర్న్ టర్న్ దగ్గర వచ్చే ఇటే పోమంటావా అంటాడు ఆటే పోమంటాడు అలా కొంచెం ముందుకు వెళ్లగానే అక్కడ మళ్లీ పద్మరావు నగర్ మెయిన్ రోడ్డు అంటే ఇలా రైట్ తీసుకోవాలి రైట్ తీసుకోమంటావా స్ట్రైట్ వెళ్ళమంటావా అని అడుగుతుంది రైటే తీసుకుని మెయిన్ రోడ్డు మీదే వెళ్తూ ఉండు అంటా ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అంతా ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అని అడుగుతాడు నువ్వు వెళ్తూ ఉంది అని చెప్తానంటా సో అక్కడ పార్క్ దగ్గరికి వచ్చేప్పటికి లెఫ్ట్ వెళ్ళమంటావా స్ట్రైట్ వెళ్ళమంటావా అని వాడు అడుగుతాడు నువ్వు స్ట్రైటే పోనాయని చెప్తా వాడు ఏమి అడగకపోతే నేనేం చెప్పను వాడు లెఫ్ట్ తిరుగుతూ ఉంటాడు ఏమి అడగకుండా లెఫ్ట్ తిరగకపోతే లెఫ్ట్ తిరగ స్ట్రైట్ పోతావు ఎక్కడికి వెళ్తావు నువ్వు అంటాడు నువ్వు వెళ్తూ ఉండు అంటే నువ్వు చెప్పరాదా అంటే ఏమిటి ఇంకా ముందుకు వెళ్ళాలి ఏదో పద్మనాభనగర్ మెయిన్ రోడ్డు మీద ఉన్నా ఏం చెప్తాను నీకు ఎక్కడికి పోవాలంటావు చెప్పు అంటే పదా పదా అంటే ఎక్కడికి వెళ్ళాలా చెప్పా అంటాడు నేను మీటర్ డబ్బులు నేను కదా పదా అంటే ఏదో ఆటో నీదంటావా అంటాడు మొత్తానికి దెబ్బలాడి పెడతాడు ఓకే ఇక్కడ నువ్వు నీ మీటర్ డబ్బులు ఇచ్చేసి మిగిలింది నేను నడిచిపోతాను అంటే మీటర్ డబ్బులు చాలా ఇంకే ఎక్కువ డబ్బులు కావాలంటే సరే పోని ప్రాపర్టీ దగ్గర దింపుతావా లేకపోతే ఇక్కడ దింపిస్తావా అంటే వాడు దెబ్బలాట పెడుతూ ప్రాపర్టీ దగ్గర తీసుకెళ్తాడు ఇప్పుడు వీడిని ఆత్మరూపుడుగా దర్శించి వాడికి పండివ్వడం కొంచెం కఠినమైన అంశం కాబట్టి ది పాయింట్ ఈస్ నాట్ యు ఆర్ ఎ సన్యాసి ఆర్ గృహస్థ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ ఒక సిచ్యువేషన్ నువ్వు ఏ ఏ రకమైన ప్లాట్ఫామ్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి నువ్వు ఫేస్ చేయగలుగుతా ఉన్నదే పాయింట్ అది పాయింట్ సన్యాసైతే ఒకటి గృహస్థైతే మనొకటి ఉండదు అది మన మనస్సుని మనం కాబట్టి వాడు కూడా ఆత్మరూపుడే అనే ఆ ఫోకస్ తప్పుకోకూడదు అది అట్టి పెట్టుకుని అలాగే నువ్వు కాలు పట్టుకోవడం లేకపోతే వాడిని ట్యాంపర్ చేయడం అది చేయమని నా అభిప్రాయం ఉండాలి బీ వాట్ యూ హ్యావ్ టు బీ డ్యూటీ యూ డూ చూడమ్మా నీకు ఇంత వస్తుంది ఇంతకంటే నేను ఇవ్వను ఇవ్వలేను అనుకోడు ఐజ్ నాట్ ది పాయింట్ ఇంతకంటే నేను ఇవ్వలేను అంటే ఆల్రెడీ నువ్వు వాడిని ప్రాధాన్యపడుతున్న టైపు ఇంతకంటే నేను ఇవ్వను అని లేదా ఫోన్లో తీసుకో ఇంకో రెండు రూపాయలు ఎక్కువ వచ్చి లేదా రూపాయలు ఎక్కువ వచ్చి వాడిని వదిలేదు మీకు దీంట్లో రహస్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఒక సర్వీస్కి పైసలు ఇచ్చినప్పుడు ఇవ్వాల్సిన పైసల కంటే ఎక్కువ పైసలు ఇవ్వటము సాధారణంగా ప్రతి సర్వీస్ కి ఒక కర్టెసీ అనేది ఉంటుంది ఇక్కడ కర్టెసీ లేకపోగా ఆన్ ది అదర్ హ్యాండ్ చాలా డిస్కర్టియస్ గా అమర్యాదగా బిహేవ్ చేయటము ఉంటాయి అలాగంటే ఏదైనా ఒకటి ఉంది అంటే హైదరాబాద్ ఆటో వాడు కర్టెసీ చూపించడు పైగా డిస్కర్టసీ చూపిస్తాడు ఎక్కువ పైసలు తీసుకుంటుంది సో అటువంటి స్థితిలో కూడా మీ యొక్క మానసిక సమతౌల్యాన్ని కోల్పోరాదు అప్పుడు కూడా వాడు ఆత్మరూపుడే అనే ఆ బేసిక్ ట్రూత్ని మనం విస్మరించరాదు అది విస్మరించకుండా మీరు యథా యథోచితంగా ఆ సందర్భాన్ని బట్టి బిహేవ్ చేస్తాం వాట్ యూ హ్యావ్ టు డూ కాదు చెప్పేది హౌ యూ హ్యావ్ టు వ్యూ ది హోల్ థింగ్ అన్నది మాత్రమే శాస్త్రం చెప్తుంది కాబట్టి దృష్టి అసమదర్శనము దానిని ఎన్నడూ విడు విడవకూడదు కాబట్టి కోపానికి తావు లేనే లేదు కి అంతకంటే తావు లేదు కాబట్టి వేతరాగ భయక్రోధ క్రోధై మునిభి మననశీలుగా ఉండాలి సో వేదాంతాన్ని శ్రవణం చేయాలి మననం చేయాలి కొంతకాలం చేయాలి ఈ సంసారాన్ని అభ్యాసం ఎప్పటి సుమారు ఐదో ఏట నుంచో అరో ఏట నుంచో సంసారాన్ని అభ్యాసం చేసుకుంటూ వచ్చాం అన్ని రకాల తెలివితేటలు కూడా సంసారానికి సంబంధించిన తెలివితేటలు పట్టుకున్నామే కానీ ఆత్మస్వరూపానికి సంబంధించి ఏ తెలివితేటలు పట్టుకోలేదు కాబట్టి ముందు ఆ సంసారపు తెలివితేటలు అన్నీ పోవాలి అదంతా వాష్ ఆఫ్ అయిపోవాలి ఆత్మస్వరూపానికి సంబంధించిన తెలివితేటల్ని సంపాదించుకోవాలి వివేక వైరాగ్య రూపంలో తెలివితేట అది మననము కాబట్టి అలా జాగ్రత్తగా చేస్తూ ఉంటే वेदपारगुटे वेदपारगे अर्थम दृषम वेदातापर अंतरकूचम भाष्य सो अलाटूंटे प्रपंचो सो प्रपंचोपशम अंतरकोच प्रपंचोपशम प्रपंचहाद विस्तर तस्ोपश अभाव आत्मापशम प्रपंचोपशम आत्म विशेषण प्रपंच से उपशम यहां पर प्रपंचम पूर्ति चलो उपशमें चल रिपोर्ट चलारी अभाव लेकु अग्नि उपशात अग्नेपशम अग्नि उपशमु अंत ఒక ఆయన సో చల్లారిపోయిన అగ్నిలా ప్రకాశిస్తున్నావో నువ్వు అని చల్లారిపోయిన అగ్నిలా ప్రకాశిస్తున్నావు అంటే బొగ్గులా ఉన్నావు అని అర్థం ఆయనకి వెళ్తే ఎంత ఎంత తెలివిగా చెప్పాడు కాబట్టి ప్రపంచము యొక్క ఉపశమము ఇది మనం చూస్తూ ఉన్నాం ప్రపంచం యొక్క ఉపశమము అంటే ప్రపంచము ప్రతీతి ఉంటుంది ప్రతీతి లేకుండా పోదు ప్రతీతి ఉన్నా కూడా ఇన్స్పైట్ ఆఫ్ ప్రతీతి ఆత్మశాంతము అద్వయముగా నిలిచి ఉండగా ఇన్ స్పైట్ ఆఫ్ ప్రతీతి అది అంత అసంభవం కూడా కాదు ఇప్పుడు ఆ దృష్టి ఉంటుంది ఆ దృష్టిని నేనేదో దృష్టాంతం ఇచ్చి ప్రయత్నం చేస్తే చేస్తూ ఉంటాను ఎందుకంటే అంత ప్రాక్టికల్ అని ఇప్పుడు ప్రపంచోపశమ ఆత్మస్వరూపంలో ప్రపంచం లేదు అని దాన్ని శాస్త్రం చెప్పినట్టు అదే ఏదో ఒక టెక్నికల్ టర్మ్ చెప్పినట్టు చెప్పేయడం కాకుండా ఒక దృష్టాంతం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సో ఈ ప్రపంచము పలు విధాలుగా ఉంటుంది అంటే ఇంతకుముందు నేను చెప్పాను మీకు ప్రపంచ ఫైవ్ ప్లస్ ఆ విభాగములన్నీ కూడా వాస్తవంగా ఆత్మయంలో ఉండవు అవన్నీ కూడా ఆత్మయంలో అధ్యారోపణం చేయబడుతూ ఉంటాయి సో ఆ ప్రపంచం విస్తారము ప్రతీతి ఉంటుంది ప్రతీతి ఉండి కూడా అది సత్యము కాదు అని తెలుసుకోవాలి నేను గురించే చెప్తున్నా సినిమా ఉంటుంది సినిమా తెర ఉంటుంది సినిమా తెర ఉన్నది అద్వయము ఏ రకమైనటువంటి ప్రపంచం యొక్క దాని ముందు ఉండే సినిమా యొక్క లక్షణాలు దానిక సంక్రమించవ సినిమా ఉంటుంది సినిమాలో వర్షం పడింది అనుకోండి సినిమా తెర తడవదు సినిమాలో మంటలు వచ్చాయనుకోండి సినిమా తెర కాలిపోదు అలా ఉంటుంది సినిమా తెర సిని సినిమా యొక్క లక్షణాలకు అన్నిటికీ అతీతంగా ఉంటుంది సో మన జీవితం ఎలా ఉంటుందంటే నేను సినిమాని అని అనుకుని ఉంటాడు వీడు సినిమా కాదు వీడు సినిమా కాదు సినిమాలో వీడు పార్ట్ టూ కాదు ఏది కాదు వీడు తెర సినిమాలో ఒకటి ఉంటాడు వీడు ఐడెంటిఫై అయ్యేవాడు ఒకటి ఉంటాడు సాధారణంగా ప్రతి వాడు హీరోతో ఐడెంటిఫై అవుతాడు విలన్ తోటి ఐడెంటిఫై అవ్వడం హీరో తోటి ఐడెంటిఫై అవుతాడు ఇప్పుడు సినిమాలో హీరో ఏం చేస్తాడు సాధారణంగా రెండే పనులు చేస్తూ ఉంటాడు అకేషనల్ అకేషనల్ డైలాగ్ ఇక్కడ అక్కడ చెప్పినా రెండే పనులు చేస్తూ ఉంటాడు ఒకటి జ్యూయట్ పాటుతో డాన్స్ చేస్తాడు రెండు విలన్నని కొట్టేస్తూ ఉంటాడు విలన్నని వాడు అనుచరులని కొట్టేస్తూ ఉంటాడు జ్యుయెట్ పాటుతో డాన్స్ చేయడం దాన్ని సంభోగము అంటారు ఈ విల్లన్నని అనుచరులని కొట్టేయడం సంఘర్షణ సంఘర్ష అని అంటారు సో ఉంటే సంభోగంలో ఉంటాడు లేకపోతే సంఘర్షలో ఉంటాడు సో అలా ఎందుకు చూపిస్తారంటే వాళ్ళు అలా ఎందుకు చూపిస్తారు ఇప్పుడు ఈ సినిమా తీసి వాళ్ళు మూర్ఖులు అని మనం మూర్ఖులు వాళ్ళు మూర్ఖులేం కాదు వాళ్ళు మర్చెంట్స్ డ్రీమ్ మర్చెంట్స్ వాళ్ళ కళలని అమ్మకానికి పెట్టి డబ్బులు చేసుకుంటారు సో వాడు ప్రతి మానవుడి హృదయంలో వాడు హీరోతోటి మమేకం అవుతాడు వాడు హీరో అని ఉంటాడు తప్ప vaadiki teliyipunnane he is identifying with the hero so that identification adi manam greshinchali ipudu evado hero vachadu konni veedu vaadiki fan antadu fan ante artham edhi identifying with the hero anje tumhe hero heroine to dance chesinappudu he is identifying with the hero therefore he likes that dance adhe woman aite she identifies with the heroine so that she likes to dance with the hero సో ప్రతి మానవుని హృదయంలో ఈ ఐడెంటిఫికేషన్ టెండెన్సీస్ ఉంటాయి ఆ హీరో చేసినట్టు చేయాలని వీడు అనుకుంటారు అంతే హీరోలు పొట్టి తొక్కాలు వేసుకుంటే వీళ్ళందరూ పొట్టి తొక్కలు వేసుకు ఈ మధ్యన పొట్టి తొక్కలు వేసుకుంటున్నారు వీళ్ళు మొహన్ సార్ ఇంత ఆ వీళ్ళకి బట్టలు కొనుక్కోవడానికి లేవన్నట్టు లెక్కలో ఇక్కడ దాకానే ఉంటుంది అది వేసుకుని తిరుగుతూ కారణం ఏమిటి వీడు ఐడెంటిఫై హీరో ఏదో పొట్టి తొక్కలు వేసుకుంటాడు వేసుకుని ఉంటాడు దట్ ఈస్ హౌ దూ కాబట్టి అలాగే వీడికి వీళ్ళందరినీ కొట్టేయాలని ఉంటుంది చాలా మంది మీద కోపం ఉంటుంది ఒక దుడ్డు కర్ర పుచ్చుకుని వీళ్ళందరినీ మొత్తసేయాలి కాళ్ళు చేతులు వెరక్కొట్టేయాలని ఉంటుంది వాడికి నిజంగా అలాగే కాళ్ళు చేతులు వెరగ వాళ్ళు వాడి దృష్టిలో వాడి లిస్ట్ ఇవ్వరా ఎవరి వాళ్ళ కాళ్ళు చేతులు వెరకొట్టాలంటే ప్రతి వాడి దగ్గర నలభై యాభై మంది లిస్టు ఉంటుంది వీడు ఏమి చేయలేకూరుకుంటున్నాడు కానీ వీడి కనుక నిజంగా ఛాన్స్ దొరికితే వీళ్ళు అద్దరి కాలు చేతులు వెరక్కొట్టేయాలని ఉంటుంది కావండి వీడు చేయలే పదే హీరో తోటి ఐడెంటిఫై అవుతాయి వాడు వెరక్కొట్టీ ఫీల్స్ గుడ్ అగౌట్ ఈ ఐడెంటిఫికేషన్ సో యూఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ది మూవీ సినిమా థియేటర్కి వెళ్ళి ఆ మూవీ తోటి ఐడెంటిఫై అవుతాడు ఈ ఐడెంటిఫికేషన్ అనే ఒక ఒక దురదృష్టకరమైన స్థితికి వీడు అలవాటు పడుతుంటాడు అది ఆ స్థితి నుంచి వాడు జీవితం సినిమా తోటి కూడా ఐడెంటిఫై కాకూడదు ఆ సినిమాలో తను ఒక పాత్రని పోషిస్తున్నాననుకోవడం కూడా ఐడెంటిఫికేషన్ ఆ పర్సనాలిటీ ఏదైతే ఉందో అది జీవితం సినిమాలో ఒక పాత్ర ఆ పాత్రతో మీకు ఐడెంటిఫై అవుతాయి అంతే ఇప్పుడు భార్యని ప్రేమించద్దని వేదాంత శాస్త్రం చెప్పలేదు నా భార్య అని ఒక ఈ సృష్టిలో ఒక ఫుల్ ఇండివిజువల్ జీవ ఒక వ్యక్తి పర్సన్ ఆ పర్సన్ యొక్క మూలతత్వం ఏమిటి ఈశ్వరుడు సో శ్రీకృష్ణుడు గీతలో ఏమంటాడంటే అపరేయమిత స్వన్య అపరాప్రకృతి గురించి చెప్పి అన్య అని పరాప్రకృతి గురించి చెప్తాడు ఈ పరాప్రకృతి జీవరూప ఒక జీవతత్వమే పరాప్రకృతి అని చెప్తాడు అది నాస్వరూపమే అంటాడు అంటే కాబట్టి ఇతర వ్యక్తి ఒక ఆత్మతత్వము అది అని తెలుసుకోడు కనీసం ఒక వ్యక్తి ఎటువంటి వ్యక్తి నేను ఎలా అయితే అనేక కామనలు క్రోధాలు ఇటువంటి మానసికములైన సమస్యలన్నీ ఉన్నటువంటి వ్యక్తినో ఆ ఎదుటి వ్యక్తి కూడా అటువంటి వ్యక్తే ఆ వ్యక్తికి కూడా కొన్ని ఆకాంక్షలు ఆస్పిరేషన్స్ కామనలు క్రోధాలు ఇవి ఉంటాయి వాటిని మనం రెస్పెక్ట్ చేయటం నేర్చుకోవాలి మనకున్న లక్షణాలను మనం ప్రేమించుకున్నట్టే ఎదరవాళ్ల లక్షణాలను కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి కనీసం అలా కూడా తీసుకోండి తీసుకోకుండా నా అని ఒక ఎగ్జెక్టివ్ పెడతాడు ఏదో పేరు పెడతాడు నా మై అని ఎప్పుడైతే మై అన్నాడో హీ హల్రెడీ ఐడెంటిఫైడ్ విత్ రోల్ అండ్ హీ దేర్ ఈస్ ఎజెండా అసోసియేటెడ్ విత్ దట్ రోల్ ఆ ఎజెండా ఒకప్పుడు సొసైటీకి చేత క్రియేట్ చేయబడుతుంది రిలీజియన్ దాంట్లో ఆ ఎజెండాలో ఉంటుంది పర్సనాలిటీ ఉంటుంది వీడు మై వైఫ్ అని ఎప్పుడైతే అన్నాడో ఆ వైఫ్ అనే రోలు ఎప్పుడైతే రోల్ ఆ ఎదుటి వ్యక్తి మీద వీడు అధ్యారోపణ చేశాడో ఆ వైఫ్ కి కొంత సోషల్ ఎజెండా ఉంటుంది రిలీజియస్ ఎజెండా ఉంటుంది తర్వాత పర్సనల్ ఎజెండా ఉంటుంది సోషల్ ఎజెండా అంటే వీడిని అత్తమామల్ని ప్రేమించడం ఏదో చేయాల్సి ఉంటుంది సంథింగ్ లైక్ దాట్ రిలీజియస్ ఎజెండా అంటే పతివ్రతగా ఉండడం ఏదో ఇలాంటిది ఏదో రిలీజియస్ ఎజెండా ఉంటుంది పర్సనల్ ఎజెండా అంటే కాఫీ కాచివడంసి పెట్టడం ఇలాంటి పర్సనల్ ఎజెండా మొత్తం ఇంత ఎజెండా పెడతాడు మై వైఫ్ అని మీరు అన్నప్పుడు ఇంత ఎజెండా ఉంటుంది దాంట్లో అది వేదాంత శాస్త్ర రీత్యా అది తెలుగు తక్కువ రమ్మ దీంట్లో అని భాష్యకారులు అన్నారు ఎక్కడో కాతే కాంత కస్తే పుత్ర అందుకోసం అన్నారు అంతేగాని మీరు అందరూ సన్యాసం తీసుకుని కాషాయం గుడ్లు కప్పుకోమని ఆయన అభిప్రాయం కాదు సో కాబట్టి ఈ ఐడెంటిఫికేషన్ సో ఆ రోల్ తోటి సినిమా పాత్రతోటి నువ్వు ఐడెంటిఫై కావద్దు ప్రతీతి ఉంటుంది ప్రతి ఆ సినిమాలో ఏవో వాళ్ళు గెంతులు వేస్తూ ఉంటారు వాడితో ఐడెంటిఫై అవడం ఎంత పొరపాటు సో ఆ ప్రతీతి నుంచి బయటపడిపోవాలి ఇప్పుడు మనం సినిమాకి సంబంధించి మనం బయటపడిపోయాం చిన్నప్పుడు ఐడెంటిఫై అవుతూ ఉండి వాళ్ళు సినిమా హీరోస్ తోటి ఇప్పుడు ఐడెంటిఫై అవుతున్నారా మీరు ఐ డోంట్ థింక్ సో యూ డు నాట్ ఐడెంటిఫై విత్ ది రోల్స్ ఎనీ మోర్ ఇన్ మూవీ సేమ్ థింగ్ మనం జీవితంలో జీవితం సినిమా విషయంలో అటువంటి ఉదాసీనత ఇండిఫరెన్స్ ఎటువంటి ఇండిఫరెన్స్ ప్రేమపూర్వకమైన ఇండిఫరెన్స్ వాళ్ళని తిట్టమని కాదు సో జనరస్ అండ్ కంపాషనేట్ ఇండిఫరెన్స్ విత్ రిఫరెన్స్ టు ద మూవీ కాల్డ్ లైఫ్ దాన్ని ప్రపంచోపశమ అంత అటువంటి ఇండఫరెన్స్ ని కనుక మీరు డెవలప్ చేసుకుంటే మీరు ఆత్మస్వరూప నిష్ఠులై ఉన్నారు అని అర్థం ఎందుకంటే ఆత్మస్వరూపంలో ప్రతీతి ఉన్నప్పటికీ ఈ ప్రపంచము వాస్తవంగా లేదు సో ఈ ప్రపంచం ద్వైత భేద విస్తారము లేదు ద్వైత భేద విస్తారము ఒక ఏంటంటే నేనే చెప్పాను కర్మదృష్ట్యా కర్త కర్మదృష్ట్యా పాపపుణ్యముల యొక్క విస్తారము లేక విభాగము ఆత్మస్వరూపంలో లేదు అంటే ఆత్మని పాపి అని గాని పుణ్య అని గాని మీరు విభాగం చేయటానికి అవకాశం లేదు ఆత్మయందు పాపపుణ్యాలు స్పృశించవు కూడా అలాగే ఆత్మయందు అజ్ఞానమలము అంటే కర్తృత్వ భోక్తృత్వములు ఆత్మస్వరూపంలో భాగము కాదు అలాగే వ్యవహార దోషములు శత్రుమిత్ర విభాగము ప్రియా అప్రియ అనే విభాగము మంచి చెడు గూడ్ అండ్ ఈ మంచివాడు వాడు చెడ్డవాడు ఆ విభాగములు తర్వాతేమో ధర్మ అధర్మ విభాగములు ఇవేమీ కూడా ధర్మాధర్మాలు కూడా ఉండవు ఆత్మస్వరూపంలో సో ఈ విభాగములన్నీ కూడా ఇదే ద్వైత విస్తారము అని అన్నారు ఇది ద్వైత విస్తారము ఈ ద్వైత విస్తారము ఆత్మస్వరూపమునందు లేదు అది ప్రపంచోపశమ అంటే అర్థం అత ఏ అంటే ఇక్కడ ఆత్మ అద్వయము ఏకము అని చెప్పరు అద్వయము అని చెప్తారు అద్వయము అని చెప్పడంలో ఆత్మ కింద ఆ లక్షణం ఏదో అద్వయమనే లక్షణం ఏదో బాగా పట్టేసుకుని ఉంది అని కాదు అభిప్రాయం అలాగేమీ కాదు ఇప్పుడు దేవుడికి ఏదో ఒక అధ్యారోపణ చేయటానికి అలవాటు పడి ఉంటారు జను ఆత్మ దేవుడే ఏదో అధ్యారోపణ చేయడానికి అలవాటు పడి ఉంటారు ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకోండి ఏదో ఆ ఎర్రటిది ఆయనకి మొత్తం ఊళ్ళంతా పాముతూ ఉంటారు ఎందుకు చేస్తారు అలా ఎందుకు చేస్తారంటే దే హ్యావ్ దేర్ రీజన్స్ సో ఫర్ సమ్ రీజన్ ఆయనకి ఆ ఒంటంతా చేపడతారు అధ్యయనం అదంతా ఒంటికి ఆంజనేయ స్వామి అలా పాము కూర్చుంటాడన్న అభిప్రాయమో ఏమిటో తెలియదు మరి సంథింగ్ లైక్ దాట్ అలా చేస్తారు అలాగే ఏదో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి ఏదో జువ్వాది పునుగు అంటూ ఆయిస్ తీసుకొచ్చి అంతా పట్టిస్తారు అదే నృసింహస్వామి ఉన్నటువంటి ఏదో చందనం పట్టిస్తారు ఎవరికో ఒక బ్రైట్ ఐడియా వచ్చి ఉంటుంది చందనం చల్లదనం అది నరసింహస్వామి ఉగ్రుడైనా ఆ ఉగ్రానికి చల్లదనం కొంత కూల్ చేస్తుంది అని అది అది ఎలా ఉన్నది దేవుడు ఆయన అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నాడు ఆయన్ని కంట్రోల్లో పెట్టాలంటే మనం చందనం నెత్తినేస్తే కొంత కంట్రోల్లో పొగట్టాడంటే అది వినడానికి చెప్పడానికి కూడా చాలా అసందర్భంగా ఉందేమో నేను అనుకుంటున్నాను మరి మీకు నచ్చితే గాడ్ గ్రస్యూ మీరు కానివ్వండి సో నా ఉద్దేశంలో నేను అలా అనుకోవట్లేదు దేవుడు అంత అన్కంట్రోలబుల్ యాంగ్రీ పర్సన్ అని నేను అనుకోవట్లేదు ఐ డోంట్ లైక్ ది హోల్ థింక్ అబౌట్ ఇట్ అన్కంట్రోలబుల్ యాంగ్రీ పర్సన్ అని నేను అనుకోను నిజంగా నరసింహస్వామి ఆయన హిరణ్యకృష్ణుని సంహరించడానికి వస్తే హిరణ్య విష్ణుని సంహరించి అక్కడితో ఆ కోపం పూర్తయిపోతుంది అసలు కోపం లేకుండా సంహరిస్తాడు హిరణ్యకృష్ణుడు ఒకవేళ దిఖావట్టు కోసం చూపించడం కోసం కొంత కోపాన్ని చూపిస్తే ఆ రాక్షసుడికి వాళ్ళకి కొంత కంట్రోల్లో ఉంటారని కోపాన్ని చూపిస్తే తల్లి పిల్లవాడి చూపించినట్టుగా చూపిస్తాడని తప్పిస్తే అది యథార్థమైన కోపం కానే కాదు ఆ దిఖావట్టు కోపం కూడా భక్తులు వస్తే అది ఉండనే ఉండదు అలా ఉంటే వెంకటేశ్వర అవుతాడు కాని ఆ వెంకటేశ్వర స్వామి కృషి అవుతాడు కాని ఇంక కోపంలో వచ్చేసాడు కోపమూడ్లోకి వచ్చేసాడు ఇంక పోటంతా ఇలాగే ఉంటాడు రా బాబు దూరంగా పొన్ననే స్థితిలో అన్కంట్రోలబుల్ గా ఉన్నాడు కాబట్టి ఆయన నెక్స్ట్ మీద చందనం వేస్తూ ఉన్నాడు అని అలాగంటే వేసన్ కనుక అయినట్లయితే అదేమంత పెద్ద అందంగా లేదండి సో ఆ రకంగా చందనాన్ని పెడతారు సో ఆ రకంగా ఆత్మస్వరూపం మీద ఏదో ఒకటి అధ్యారోపణ చేసుకుంటూ పోవడానికి మనుషులు అలవాటు పడతారు దేవుడికి ఏదో ఒక అధ్యారోపణ చేస్తారు ఈ అధ్యారోపముల నివారణయే శాస్త్రం యొక్క కర్తవ్యం ఈ అధ్యారోపాలు ఏమీ లేవని చెప్పడమే దేవుడు ఒక్కడే అన్నారు అనుకోండి దేవుడు ఒక్కడే అంటే ఈ ఒక్కడే అనే మాట కూడా ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తుంది ఎందుకని దేవుడు విష్ణువే ఇప్పుడు ఈ ద్వైతులు అందరూ ఏమని చెప్పారు విష్ణు ఒక్కడే దేవుడు అంటాడు వాడు విష్ణు ఒక్కడే దేవుడు అంటే వాడి అభిప్రాయం ఏమిటంటే సృష్టిలో విష్ణువు తప్ప మరేదీ లేదు మరేది కూడా సత్యం కాదు విష్ణువే అది కాదు వాడి అభిప్రాయం వాడి అభిప్రాయం చాలా కంగాళీగా ఉంటుంది వాడి అభిప్రాయం ఏమిటంటే విష్ణు ఉన్నాడు మిగతావన్నీ కూడా ఉన్నాయి అవన్నీ యూస్లెస్ విష్ణు ఒక్కడే గ్రేట్ అని వాడి బట్ దట్ ఈస్ హౌ హీ ప్రేర్ ఫోర్ ది హోల్ అప్రోచ్ ఈస్ అబ్సొల్యూట్లీ నాన్ సెన్సి కాబట్టి ఇక్కడ అంచేతనేమే ఆత్మ ఏకహ అని ఆత్మ అద్వయ ఆత్మ ఈ ప్రపంచము ఈ రకమైన భేదజాల భేదజాతము ద్వైత విస్తారమేదంటే నేను ద్వైత విస్తారానికి అనేక దృష్టాంతాలు చెప్పాను ఇటువంటి ద్వైత విస్తారమేమీ ఆత్మయందు లేదు అత ఏవ అద్వయ అంచేతను ఆత్మయందు విభాగమును కలిగించే హేతు లేదు పుణ్యము పాపము ఒక విభాగం వచ్చింది ధర్మము అధర్మము ఇంకో విభాగం వచ్చింది సో కర్త భోక్త ఏదో విభాగం వచ్చింది హయ్యర్ లోవర్ విభాగం వచ్చింది जन की बेसिस उदाजन बेसीस्के प्रपंचमेर अभी प्रपंचोपशम अटंट आत्मतत्वा एवं सकल विभाग हेतु विभाग हेतु दादी इंक्रेन पॉजिटे ने ऐपाली అద్వయ అంటే అదే అయింది ద్వయహేతు ద్వయత్వ హేతురహితం తత్వం అని చెప్పి పెట్టారు సో అత ఏవ అద్వయ అంటే ఇప్పుడు ద్వైతులు అన్నారు ఆత్మ అద్వయమని నిరూపించమన్నారు అంటే శంకరులు సందర్భంలో ఉంటారు చూడు ఆత్మ అద్వయమని నాకు నిరూపించాల్సిన అవసరమే లేదు నువ్వు ఆత్మయందు ద్వైతము ఉందని నిరూపించు నువ్వు నిరూపించలేవు ఆత్మ ఎందుకు ద్వైతం ఉంది అని నువ్వు నిరూపించలేవు ద్వైత హేతువు లేదు గనుక ఇంకా శేషం ఏమిటవుతుంది అద్వయం అవుతుంది లేదా నేను పరిగట్టుకునే అద్వయం అని నిరూపించడం ఇదో నాకు అదేమీ లేదు నువ్వు ద్వైతం ఏమిటో చెప్పు ఆత్మనా సాంఖ్యులు అన్నారు ఆత్మనా అని ఎందుకు ఆత్మనాయో చెప్పు నువ్వు అంటే చూడు ఈ ఈ మనిషి వేరు ఏమన్నాడు మనిషి వేరు అంటే నీ అభిప్రాయం అయితే చూడవాయా ఆయన దేహము వేరు కాబట్టి దేహములు నానా ఆత్మనా అని ఎందుకంటాం దేహమో ఆత్మ ఒకటే అంటవా దేహమో ఆత్మ ఒకటైతే దేహములు నానా అయినప్పుడు ఆత్మ నానా అవుతాడు దేహము ఒకటి కాదు కదా సంఖ్యని యొక్క దృష్టిలో కూడా దేహము ఒకటి కాదు కదా ఆత్మ నానా అని అనడానికి హేతు లేదు కాదు చూడు వాళ్ళ వాళ్ళ సుఖ దుఃఖాలు వేరువేరుగా ఉన్నాయి ఒకటి సుఖానికి ఇంకోటి సుఖానికి సంబంధం లేదు సుఖ దుఃఖాలు భోగం వేరువేరుగా ఉన్నాయి అంతఃకరణము సుఖ దుఃఖముల యొక్క లోకస్ ఏమిటి సుఖ అంతఃకరణమే సుఖ దుఃఖ భోక్త కాబట్టి అంతఃకరణములు అనేకము క్లీన్ వై యూ సే ఆత్మ ఇస్ అనేకం ఓకే నువ్వు చెప్పు ఆత్మ ఏమిటి ఆత్మ అద్వయ వై దెర్ ఇస్ నో వై దెర్ ఈ నో వై ఇఫ్ యు ఇన్సిస్ట్ అనే వై ద్వయహేతు అభావాత్ ఆత్మందు నానాత్మమును అంగీకరించటానికి హేతువే లేదు కనుక ఆత్మ అద్వయ అలా దర్శిస్త విగతదోషైరే పండితై వేదాంతర్థతత్పరై సన్యాసి పరమాత్మా ద్రష్ు శక్య రాగాదికలుషిత స్వక్షపాతిదర్శనై తాకికాయ చాలా పవర్ఫుల్ సెంటెన్స్ అది ఊరికేదో సన్నివేశంగానే చాలా హెవీ సెంటెన్స్ లోడెడ్ సెంటెన్స్ సో ఆత్మ పరమాత్మ ఆత్మతత్వము పరబ్రహ్మది దాన్ని ఆ తెలుసుకోవడం అన్నది కేవలము జ్ఞానులకి మాత్రమే అది సంభవం అవుతుంది పండితై అంటే జ్ఞానిధి పండా ఆత్మజ్ఞానానికి పండా అని పేరు ఆత్మస్వరూప జ్ఞానానికి పండా అని పేరు పండా అస్య సంజాత ఇది గీతా భాష్యంలో ఉంది ఆ నిర్వచనం శంకర్ ఉంది సో ఆత్మజ్ఞానము కలిగిన వాడు వాళ్ళు ఆత్మస్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు సో అలా ఎలా తెలుసుకోగలిగారంటే విగత దోషైరేవా ఈ దోషాలు సో ఎన్నెన్నో దోషాలున్నాయి రాగద్వేషాలు తర్వాత సుఖ దుఃఖములు ధర్మాధర్మములు ఇలాగ అనేక కర్తృత్వ భోక్తృత్వములు అహంకారము రామక్రోధాలు ఈ దోషాలు ఎవరియందు లేవో వారు మాత్రమే ఆత్మస్వరూపాన్ని దర్శించగలుగుతారు ఇన్ని దోషాలు పెట్టుకుని ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకోగలుగుతారో తెలుసుకోలేరు సో అంటే ఈ విగత దోషంటే ఇక్కడ చెప్పిన దోషాలను మీరు చూసుకుంటే ఆ కామలలు భయములు అవి ప్రధానమైన దోషాలు ఆ దోషముల నుండి మనిషి బయటపడిపోవాల్సి ఉంటుంది శరీరం సో ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే కామన్లో నువ్వు అనే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నాకే ఫలానా నాకు ఏదో లోటుగా ఉండి ఇది ఉంటే బాగుండును అది ఉంటే బాగుండును అనే ఫీలింగే ఉండదు యు ఆర్ కంప్లీట్ యు ఆర్ ఫుల్ నాకు ఫలానా ఉంటే బాగుండును అనే ఆ వెలితి భావన అది ప్రతి మనిషి కూడా పెట్టు ఆ వెలితి భావన పెట్టు ఆ వెంతి భావన అనేది ఒకప్పుడు చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు కోటీశ్వరుడు ఉంటాడు ఈ మధ్య నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది కోర్టు గడిస్తారు ఏదో రకంగా గడిస్తారు మంచి పద్ధతిలోనే గడించి ఉండొచ్చు కోర్టులు గడించినా వాడు హీఈ్ నాట్ కంప్లీట్ వాళ్ళ కంప్లీట్నెస్ ఏమి ఉండదు అసలు ఏమీ ఉండదు కోర్టు గడించినా ఉండదు కంప్లీట్నెస్ లేకపోతే ఏం చేస్తాడంటే వెళ్ళి క్రికెట్ టీం ఒకటి కొంటాడు ఈ కోర్టులో పెట్టి క్రికెట్ టీం కొంటాడు ఇది తలకై ఇది ఎక్కడ తెలివితే ఎట్లండి కోట్లు ఇవ్వలేని ఆ కంప్లీట్నెస్ ఆ ఫుల్నెస్ ఈ కోర్టులతో క్రికెట్ టీం కొంటే ఇస్తుందా ఆ క్రికెట్ టీం కొని ఇలా తలపెట్టు కూర్చుంటాడు ఎందుకు తలపెట్టు కూర్చుంటాడు నా టీం నగ్గట్లేదు బాబు ఏం తలబట్టు సో దీని మీకు ఏమర్థమైందండి దీని బట్టి కోట్లు మన వెలిపి తీర్చవో ఇంతకంటే దృష్టాంతం ఏదైనా కావాలా కావాలంటే పోలింగ్ కోర్టు ఇది చూడండి ఇప్పుడు ఈ మధ్యన ఎలక్షన్స్ లో ఒక స్టాటిస్టిక్స్ తీశాడు ఎవడో ఏ ఎనిమిది వేల మంది పోటీ చేస్తున్నారు పార్లమెంటుకి ఈ ఎనిమిది వేల మందిలో పన్నెండు వందల మంది కోటీశ్వర్లు పోటీ ఎవడో స్టాటిస్టిక్స్ తీశాడు అంటే అర్థం ఏంటి వాడు కోట్లు పోటీ కోట్లు పోవేశాడు ఈ పోగేసినప్పుడు ఎలా పోగేశాడు డబ్బు పోగేసినప్పుడు ఎలా పోగేస్తాడు ఎదరవారికి మోసం చేస్తాడు అబద్దం చెప్తాడు అస్తిని చెప్తాడు మెంటల్ వైలెన్స్ చేస్తాడు అన్ని మోసాలు చేసి పోగేశాడు రూపాయి రూపాయి ప్రాణం మనిషి పోయినా పర్లేదు కానీ నా రూపాయి పోవడానికి వీల్లేదన్నట్టుగా పోగేశాడు ఇప్పుడు ఎరే నీకు ఐదు వందలు ఇస్తాను నా ఓటు నాకు వేయిరా నీకు ఐదు ఇస్తాను ఓటు నాకు వేయరా అని రహస్యంగా పోలీసాడి కంటబడకుండా ఈ వాడి చేతిలో పెట్టేయాలి ఇలాగా నువ్వు ఎవరికీ కనపడకుండా ఏడు వందలు తీసేసుకోవు కానీ ఓటు మాత్రం నాకు వేయి కానీ ఈ వందల కాగితాలు పంచిపెట్టే హడావిల్లో పడ్డాడు మనిషి వాట్ ఈజ్ దట్ హీ వాంట్స్ వాడికి ఏం కావాలి వడికే తెలియదు సో ప్రతి కూడా తనలో ఒక లోటు అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాడు డబ్బు లేనప్పుడు డబ్బు లేదని లోటు డబ్బు ఉన్నప్పుడు ఇంకొకటి లేదని లోటు ఆ ఇంకొకటి ఏదైనా కావచ్చు ఒక అమ్మాయి ఉంది మంచి సంపన్నుల కుటుంబంలో పుట్టింది సంపన్నుల కుటుంబంలో పుట్టిందంటే కోటీశ్వరుల కొంపలో పుట్టిందంటే వెళ్లి కోటీశ్వరు పెళ్లాడుతుంది కోటీశ్వరుడైన మొగురిని పెళ్లాడింది అందంగా ఉన్నాడు మంచి యువనంలో ఉన్నాడు అటువంటి మొగురిని పెళ్లాడింది పెళ్లాడి హాయిగా ఉండదు సార్ ఉండదు క్రికెట్ టీం కొనుక్కుంది అమ్మాయి వెళ్ళి ఇంకేమి క్రికెట్ టీం కొనుక్కుని వాళ్ళ భర్తని పిల్లల్ని కాపరాల్ని అన్ని వదిలిపెట్టి ఆ సౌత్ ఆఫ్రికాలో పడి వాళ్ళు నెగ్గాలని చెప్పేసి ఇలాగ ఒగ్గబెట్టు కూర్చుంది వాడిని నగ్గితే మీ అమ్మాయి గొప్ప నెగ్గబితే మూడు అక్కర్లేదు పిల్లలు అక్కర్లేదు కాపురాలు అక్కర్లేదు ఆ క్రికెట్ టీం నెగ్గాలి ఏమజ్ఞానం ఉండదు ఇంక ఇంతకంటే సో ఇది గురికే దృష్టాంతాలు ఏవో పిచ్చి దృష్టాంతాలు చెప్పా నేను అనుకోకండి ఈ దృష్టాంతాలు ఒక్కటే ప్రూవ్ చేస్తాయి అదేంటంటే నేను న్యూస్ పేపర్ చదువుతున్నాననే ప్రూవ్ చేస్తాను ఇంక అందగ వాటి డూ నాట్ ప్రూవ్ ఎనీథింగ్ కానే నాక ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది దాన్ని నాకు సంగతి అర్థమైంది నాకు ఈ ఈ జగత్తులోంచి ఇది కావాలి అది కావాలని వీడు అనుకుంటున్నంతకాలం వీడికి విముక్తి అనేది లేదంటే డిజైర్స్ ఉన్నంతకాలం వీడికి విముక్తి లేదు ఆ డిజైర్స్ వీడిని కన్స్యూమ్ చేసి డిజైర్స్ తో పాటు ఫియర్స్ ఉంటాయి వీడిని నలుచులు తినేస్తాయి పూర్వం చిన్నప్పుడు ఒక పాత్ర లేదు నలుసుకు తింటాన్రో అంటో ఇలాగేదో పాటలు ఉండేది ఇప్పుడు సడన్ గా గుర్తుకొచ్చేది ఏమిటో ఆ పాట ఇప్పుడు గుర్తుకు లేదు నలుసుకు తింటాన్రో అనేదో పాట ఆహా నృసింహస్వామి నృసింహస్వామి నలుసుకు తింటాడు లేదా ఏం పార్టెంట్ ఇలాంటి పాటలు ఎంత తప్పండి స్వామి రామతీర్థ ఆయన ఆ నృసింహస్వామి గురించి ఆయన రాసిన మాటలు చూస్తే నేను ఆశ్చర్యపోయాను నేను కొంచెం ఏదో కొంత వేదాంత ధోరణితో ప్రతి దాన్ని చూడడానికి అలవాటు పడుకుంటా నేనే ఆశ్చర్యపోయినా ఆయన ధోరణి చూసి ఆయన ఏమన్నారంటే నృసింహ అంటే చూడు మొత్తం కల్చర్స్ అన్నింటిలోనూ పోల్ నృసింహ గురించి వదిలేదు లీవ్ ఇస్తే మీరే చదవండి రామతీర్థం రాశాడో మీరే చదవండి సో ఈ డిజైన్స్ అండ్ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయట పడిపోవాలి విగత దోషి ఆ బయట దాని లక్షణం ఎలా ఉంటుందంటే When you are sitting, you are full. You are full, antae. Ākalā veshto ondatsho. Ākalā is a different thing. Ākalā veshteya o plaititlip unu kudinatsho lai, buteya kārya chosun dhu ndu utinatsho lai, e inko āra gandai ke uddiṣṭkudinatsho. That is not an issue. That is not the point. The point is, iri kharupuni ndana beraun. Subhraṅga anni tineṣu kūtsuni, izi nākul edani, nākul edani, alāga veli kiktova tu bhatukto ondada. ఆ దోషములు ఉన్నంత వరకు వాడికి ఆత్మస్వరూపము తెలియదు విగత దోషైదేమ పండితై తర్వాత వేదాంతార్థ తత్పరులై ఉండాలండి మీరు అది ఒకటి మీరు ఒకటే చూసుకోండి శంకరుల యొక్క గీతాభాష్యాల్లో కానీ ఉపనిషద్ భాష్యాల్లో కానీ ఫోకస్ దేని మీద ఉంటుందో చూసుకోండి వేదాంతార్థ తత్పరులై ఉండాలి ఎందుకంటే సాహిత్యం అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది చాలా వైడ్ రేంజ్ ఉంటుంది ఆయన గారు అంటుంటే నేను ఆశ్చర్య నేను ఆశ్చర్యపోయినలా ఆయన అలా అనివారు వేదము సూపర్ మార్కెట్ లాంటిది అనేవారు ఒకసారి నేను అడిగాను ఓ యజ్ఞం ఒకటి ఓ యాగం కంసుడు చేశాడు ఆ యాగం కంసుడు యాగం చేశాడు కంసుడు అంటే కసాయి అనే పదం ఏ ఏ ధాతువు నుంచి పుట్టిందో అదే ధాతువు నుంచి కంస అనే పదం పుట్టింది కస్ అనే ధాతువు నుంచి కసాయి అనే తెలుగు పదం పుట్టింది తెలుగో ఉర్దూయో వట్ దానికి వచ్చింది నుమాగమో వచ్చింది నుమాగమో వచ్చి ఆ నకారం మకారమైంది అనుస్వారం అయింది కంస అనే పదం పుట్టింది వాడు యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం మీరు వినే ఉంటారు దానికి ధనుర్యాగము అని పేరు ధనుర్యాగము అక్కడ ధనుషు పెడతారు ఆ యజ్ఞం పేరు ధనుర్యాగము మీమాంసము దీని మీద చెప్తుంది ఆ ధను అన్నది ధనుస్సు పెడతారని కాదు అక్కడ పాయింట్ ఆ యాగం పేరు అది నామధేయం అని తత్ప్రఖ్యాని నా ఆ రెండు యాగాలు ఉన్నాయి ధనువి యాగము ఇషు యాగము ఇషు అంటే బాణం ధను అంటే ధనస్సు ఆ యాగం పేర్లు అండి ఆ రెండు పేర్లు ఆ యాగం నేను అవి అభిచార యాగాలు అంటే ఎదుటి వాడికి హాని కలిగించడానికి చేసే చూడండి అలాంటి యాగాలని నేను అడిగాను నాన్నగారు ఎందుకున్నాయండి ఈ యాగాలు ఎందుకు ఉండాలి వేదంలో అని అడిగాను సరే నువ్వు అలాంటి ప్రశ్న అయితే రాదు వేదం ఉంటుంది సూపర్ మార్కెట్లు అంటే సూపర్ మార్కెట్లో చొరకత్తులు ఉంటాయి పొలిచి చంపడానికి కత్తులు ఉంటాయి తుపాకులు ఉంటాయి గన్నులు ఉంటాయి అన్నీ ఉంటాయి నిన్ను గన్ను కొనిసా ఎవరు చంపమన్నాడు చంపితే జైల్లో పెడతారు సూపర్ మార్కెట్లో అన్నారు కాబట్టి నేను కొన్నాను కొన్నాను కాబట్టి వాడాను అంటే ఊరుకోరు అలాగే ధనుర్వ్యాగం ఉంటుంది వేదంలో అది నువ్వు చేసి ఇంకోటికి హింస కలిగిస్తే నువ్వు నరకానికి పోతావు అంటే వేదంలో ఉంది కాబట్టి సో ఇది దృష్టాంతం ఎందుకు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పారు దృష్టాంతం ఎందుకు చెప్పారంటే వేదము అన్నా వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి పురాణాలు ఇతిహాసాలు ఈ సాహిత్యం ఎంత ఇది ఇది కొత్త కొత్త సాహిత్యం కుట్టిందుకు కొత్త కొత్త సాహిత్యాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఇంకా క్రియేట్ చేస్తున్నారు ఒకప్పుడు నలభై యాభై ఏళ్ల క్రితం లేని సాహిత్యం రెలిజియస్ లిటరేచరు ఈ నలభై యాభై ఏళ్లలోనూ కొత్తగా క్రియేట్ చేసుకున్నారు అవధూత అంటాడు ఏదో అంటాడు దాని చుట్టూ ఏవో పుస్తకాలు ప్రింట్ చేసి పాడేస్తాయి ఇంతదాకా ఫస్ట్ టైం మేము ప్రింట్ చేస్తున్నాం ఈ దేవుడి గురించి అసలు ఇంతదాకా ఏ పుస్తకం ఇప్పుడే వస్తుందని ఇంకొక పుస్తకం ఒకటి ప్రింట్ చేసి పారేస్తాయి తెలుగులో పాడేస్తాడు ఆ తెలుగులో ఉన్న పుస్తకం పారాయణ చేస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయని పెడతాడు అంటే వీళ్ళందరూ కోనేసి పారాయణ చేసేస్తారు పంచీకరణ పుస్తకం ఉందంటే ఎవరు నా ఫ్రస్టేషన్ నేను ఎలాగ ఒత్తిక పంచీకరణ మొన్న ఇన్ని పుస్తకాలు కావాలని పర్టిక్యులర్గా ఇవి రిటర్న్ చేశారు అంటే పాప ఏవో కొన్ని పుస్తకాలు తీసుకున్నారన్న వాడు దీంట్లో ఏం తీసుకోలేదు పంచీకరణ ఉండు ఉంటుంది తీసుకోని వాటిల్లో పంచీకరణ ఉండు ఎందుకంటే ఆ పేరు వినగానే ఏమిటి పంచీకరణం ఏమిటి వీడు పంచీకరణం ఉంటే తెలుసున్నవాడు ఎవరు ఉంటాడు ఉండనే ఉండడు మీరు ఆ లక్ష గణార్థినికి వెళ్ళి పంచీకరణం తెలుసున్నవాళ్ళు ఎవడో ఎవడైనా ఉన్నాడా అని అడగండి లక్ష అరవై మంది అన్నమయ్య కీర్తన పాడమంటే పాడతారు తప్ప పంచీకరణం అనే మాట తెలుసుకున్నవాడు ఆ లక్ష అరవై వేల మందిలో ఎవడూ ఉండడు లక్ష అరవై వేలలో ఎవడూ ఉండడంటే ఛాన్సే లేదు నేను జనరల్ వే అండ్ సేంగ్ ఎప్పుడైనా మన అమరలేంద్రం లాంటి వాడు అటువైపు స్ట్రే బై స్ట్రే వాకు వెళ్ళాడు అనుకోండి ఆయన ఉండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండాలి కానీ ఎవడూ ఉండడు సో ఇన్ను ఉంటాయి ఇన్ని పురాణాలు ఉపపురాణాలు ఉపోపపురాణాలు సంహితలు ఇవో లక్ష్యం ఉంటాయి ఇది సాహిత్యం అంతా బోగులు అంత సాహిత్యం ఉంటుంది ఇదంతా పట్టుకుని మేము ఎట్టుకుని పెట్టుకుని మేము అది మీరు ఎక్కడికి తేవలరు జీవితం సరిపడరు అలా ఉండకూడదు